కీర్తన నాలుగు వందల యాభై ఏడు ఈతని మూలమిపో ఇలగల ధనములు ఈతడు మాకు గలడు ఎంత లేదు ధనము విరతి మాధనము విజ్ఞానమే ధనము మరిగిన తత్వమే మాధనము పరము మాధనము భక్తే మాధనము మా కరిజవరదుడే కైవల్యనము ధనము శాంతమే మాధనము సకీర్తనే ధనము ఎంతైనా నిశ్చింత మే ఇహనము అంతరాత్ మాధనము హరిదాస్యే ధనము ఇంతటా లక్ష్మీకాంతుడూ ఇంటి మూలధనము ఆనందమే ధనము ఆచార్యుడే ధనము నానాట పరిపూర్ణ మేధనము ధ్యానమే మాధనము దయే మాధనము పానిన శ్రీవేంకటాద్రి పతియే మాధనము